శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయ్య భగవత్పాదశంకరం లోకశంకరం ఓం వాంగ్ మే మనసు ప్రతిష్టి మనో మే వాచి ప్రతిష్టం ఆవిరావేర్మ ఏ వేదస్ మనీ స్థుతం మే మా ప్రాసీ అనే హోరాత్రా సందామి ష్యామి వదిష్యామి శాంతి తాభ్యోగామానయత్ బ్రువీ నవైమోయమలమితి అది ఇప్పుడు ముందు గోళకములను సృష్టించడం అయినది ఆ కథ అలా ఉంటుంది మీరు కథని కథగా తీసుకోవాలి గోళకములను సృష్టించారు వాటిలో ఇంద్రియాలను సృష్టించారు వాటికి దేవతలను సృష్టించారు కానీ అధిష్టానం లేదు ఇంతదాకా ఇంకే ఇంద్రియాలలో డాలు ఉన్నాయన్నమాట ఒక ఫిజికల్ ఎంటిటీ ఒకటి ఉండాలి కదండి ఫిజికల్ బాడీ పెట్టి దాంట్లోకి ఇంద్రియములను దేవతల గోళకములను ఇంద్రియములను దేవతలను పెట్టాల్సి ఉంటుంది ఫిజికల్ బాడీ లేకుండా ఎక్కడ పెడతారు ఇది ఉందంటే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కళ్ళు సిద్ధంగా ఉన్నాయి ముక్కు సిద్ధంగా ఉంది ఉన్నాయి కానీ దేహమే లేదన్నట్టుంది అది పరిస్థితి కథలా ఉంటుంది అప్పుడు అవి అడిగేవి ఏమైనా మాకు అధిష్టానాన్ని ఇవ్వబోయా ఈ ఇంద్రియాలను పెట్టుకుని మేము ఆకలి దక్కికలను తీర్చుకుంటాము అని ఆ దేవతలు అడిగాయి కదా అలాగే అయిందా కథ అంతవరకే వచ్చాం కదా ఇప్పుడు ఈ విధముగా అవి కూరగా మేము ఆహారాన్ని రక్షిస్తాము మాకేదైనా దేహమును సమర్పించము దేహాన్ని ఇస్తే ఆ దేహాన్ని ఇంద్రియంలో ఆహారం సంపాదించి తింటాయన్నమాట అందుకోసం అన్నామలా అమ్మ మేము ఆహారం తింటాము మాకు ఆకలి దత్తతులు ఉన్నాయి ఎదుర ఒక అధిష్టానాన్ని ఇక్కడ అధిష్టానం అంటే ఫిజికల్ ఎంటిటీ ఫిజికల్ బాడీ అనుకోండి అది కావాలి బట్టి ఏవముక్త ఈశ్వర అది భవిష్యకాల యొక్క అవతారిక ఈ విధముగా కోరబడిన ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఆత్మయే ఆత్మ బ్రహ్మ ఈశ్వర ఇవన్నీ సమానార్థకాలుగా భాష్యకట్లు వాడుతూ ఉంటాడు ఈశ్వరుడు ఏం చేశాడో తెలిసిన తాభ్య గామానయ్యత ఆ దేవతల కొరకు ఒక ఆవును ఇచ్చినాడు గోశరీరమును ఇచ్చినాడు ఆవక్కలవి ఎద్దనొచ్చు ఏదైనా అనొచ్చు గోశరీరమును ఇచ్చినాడు గోగు శరీరంలో ఇంద్రియములు ఈ ఇంద్రియములు దేవతలు ఉండేట్లాగా ఇచ్చాడు ఇస్తే ఆ దేవతలు అన్నారు తా బ్రువన్ నహ వై అయం నలం ఇది వాళ్ళు ఏమన్నారంటే మాకైతే నిశ్చయముగా ఈ గోశరీరము మాకు సరిపడదు అలం అంటే పర్యాప్తము సరిపడదు అన్నారు అంటే తాభ్య అశ్వమనయట అప్పుడు అన్నం అనమాట మనం అలాగా అనయత్ అనయత్ట తీసుకొచ్చాడు ఆ అనయత్ తీసుకువచ్చినాడు ఓకే అప్పుడు దేవతల కొరకు అశ్వదేహాన్ని తీసుకొచ్చాడు పరమాత్మ తీసుకొస్తే అప్పుడు ఆ దేవతలు ఏమంటున్నారు మళ్ళీ మాట మాకు నిశ్చయముగా ఈ అశ్వదేహము మాకు సరిపడదు అని మళ్ళా భాష్యాభ్యో దాంగిష్టం పిండం తాభ్యవ అద్భ్య పూర్వవత్ముధృత ము ఆనయత్ దర్శితవా ఆ దేవతల కొరకు గోవును గోవు గో ఆకారము పురుషాకారమే అంటే ఎద్దు ఎద్దు ఆకారంలో ఉన్నటువంటి దేహాన్ని దేహమే కావాలి ఇప్పుడు పైలట్లు రెడీగా ఉన్నారు ఎయిర్ హోస్ రెడీగా ఉన్నారు ప్యాసింజర్లు రెడీగా ఉన్నారు విమానమే లేదు విమానం వచ్చేస్తే పైలట్లు ఎక్కేస్తారు హోస్టేషన్లు ఎక్కేస్తారు జనవన్నలు ఎక్కేస్తారు వెళ్ళిపోతారు అప్పుడు ఆ పరమాత్మ ఏం చేసాడంటే అవే నేత అంతా నీళ్ల నుంచే ఆ నీళ్ల నుంచే సృష్టి నీళ్ళంటే నీళ్లు ప్రధానం కాగల పంచభూతముగా ఆ మిక్స్చర్ నుంచి దాని నుంచి సృష్టి చేస్తున్నాడు ఆ దాని నుంచే గో ఆకారముగా ఎద్దు ఉన్నటువంటి ఒక పైకి లాగి ఆ ఎద్దు ఆకారాన్ని సెటరైట్ చేసి వాళ్ళకి ఊహించాడు ఇదిగో రాబాబు తీసుకొచ్చాడు అంటే చూపించాడు ఆనయ్యత దర్శితం ఆ దేవతలకి అబ్రువన్ ఆ దేవతలైతే ఎద్దు శరీరాన్ని చూసి ఆ దేవతలు ఎలా అన్నారు ఏమని నవై నస్మదర్థం అధిష్టాయ అన్నమత్తు యం పిండ అలం నవై అలం పర్యాప్త అంటే మాకు టూ ఈ గోశరీరము ఈ పిండము ఈ ఆకారము దాంట్లో ప్రవేశించి దాని ఎందు నిలిచి ఉండి ఆహారమును భక్షించుటకు మాకు అలం కాదు మాకు సరిపడ పర్యాప్తం అంటే ఇలా మాకు సరిపడదు లేదు ఇక్కడ సరిపడ్డది ఏంటంటే ఎంత తింటారు సరిపడ్డది ఏంటి అంటే అత్యున్న యోగ్యత్యర్థున్న ఈ గో ఆకారాన్ని పట్టుకుని ఆహారం తినే బ్రతకడానికి ఇది ఈ ఆకారము యోగ్యముగా లేదు మాకు ఇంతకంటే బెటర్ ఆకారం కావాలి ఈ పౌరాణికులు విన్నాడంటే కళ్ళ మండిపడిపోతారు ముందు చెప్పి దాన్ని తిరస్కరిస్తారు తర్వాత గుర్రం దాన్ని తిరస్కరించి మనుష్యాకారాన్ని పట్టుకొస్తారు అది కథ గవి ప్రత్యాఖ్యాతే తథవ తాభ్య అశ్వమానయత్ ప్రత్యాఖ్యాతే అంటే తిరస్కరించబడగా ఈ గోకారం తిరస్కరించబడగా అంటే దేవతలకి నచ్చలేదు అది అంతకుముందు ఎలా చేశాడో అలాగే ఆ పరమాత్మ ఇప్పుడు గుర్రం ఆకారాన్ని పట్టుకొచ్చాడు తథ ఇవా అంటే అదే విధంగా అదేవిధంగా అంటే అప్రధానములైనటువంటి పంచభూతముల నుండి ఆకారాన్ని పైకి లాగి దాన్ని అడ్జస్ట్ చేసి ఇచ్చాడు గుర్రం ఆకారాన్ని తా అబ్రువన్న ఇప్పుడు దేవతలు అంటున్నారు నవై నోయమలమితి ఓర్వతే మళ్ళీ సరిగ్గా అదే మాట న వై నోయమలం న అంటే మా కొరకు అయం ఈ ఆకారము వై నిశ్చయముగా నయం సరిపోయాడు అంటే ఈ ఆకారాన్ని పట్టుకుని మేము ఆహారం తినడం ఆ ఆకలి తీర్చుకోవడం మాకు సరిగ్గా లేదు ఈ ఆకారము మాకు యోగ్యముగా నేడు ఉండదు అనేది తమ అభిప్రాయాన్ని తమ అభ్యంతరాన్ని ఆ వ్యక్తం చేశాయి మంత్రం తాభ్య పురుషమానయతేవన్ అప్పుడు ఆ పరమాత్మ మనుష్యాకారాన్ని పట్టుకొచ్చాడు పురుషం అప్పుడు ఆ దేవతలు అన్నారు సుకృతం బత సుకృతం అంటే వైద్యాన్ని బాగుంది ఈ ఆకారం బాగుంది బాగుంది ఈ ఆకారం చాలా బాగుందండి అన్నాయి దేవతలు అంటే ఇప్పుడు గోవు పనికి రాలేదు గుర్రం పనికి రాలేదు మనుష్యాకారం మనకు వచ్చింది అంటే ఇప్పుడు సుకృతం అంటే మంచిగా తయారైన ఆకారం ఏమిటైంది మనుష్యాకారం అయింది ఆ మాట చెప్తోంది శృతి ఇది శృతి యొక్క వచనం ఏమిటి పురుషో బావ సుకృతం ఈ కథను బట్టి మనకేం తెలిసింది పురుష మనుష్యాకారము బాబా నిశ్చయముగా సుకృతం చక్కగా తయారు అంట దేవతలను ఉద్దేశించి ఆ ఈశ్వరుడు చెప్పాడు మరి మీకు ఈ ఆకారం కదా మరైతే ప్రవేశించండి దాంట్లో ప్రవేశించండి ఎలా ప్రవేశించాలో తెలుసున్నా ఆయతనం యథాప్రవిశత యథ అంటే యథావత్ ఏ విధంగా ప్రవేశిస్తే యోగ్యంగా ఉంటుందో ఆ విధంగా మీరు ప్రవేశించండి అంటే కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళ దేవత కళ్ళ ఇంద్రియము కళ్ళ గోళకము వెళ్ళ వెళ్ళాలి చెవులకి ఆ దేవత ఆ ఇంద్రియము ఆ గోళకము వెళ్ళాలి చూసుకోండి మరి ఆకారానికి తగ్గట్టుగా ఎవరు వెళ్ళాల్సిన చోటకి అక్కడికి వాళ్ళు వెళ్ళి ప్రవేశించండి అని పరమాత్మ చెప్పాడు భాష సర్వప్రత్యాఖ్యాన తాభ్య పురుషమానయత్ స్వయోని భూతం ఇక్కడ శంకరులు సర్వాణిన్నారు అంటే గో ఆకారము అశ్వాకారము ఇంకా ఏదైనా కొన్ని ఆకారాలు ఉంటే వాటి అన్నిటినీ కూడా ఈ దేవతలు తిరస్కరించాయన్నమాట అప్పుడు పరమాత్మ ఏం చేసేటంటే తాను విరాట్ రూపంగా ఉన్నాడు కదా మనుష్యాకారంగా తాను వచ్చాడు కదా మట్టమొదట ఆ మాట తన రూపాన్ని తను ఏ ఆశ్రయ ఏ రూపాన్ని పట్టుకుని ఉన్నాడో ఆ రూపాన్ని తయారు చేసి వాళ్ళ ముందు పెట్టాడు స్వయోని భూతం అంటే స్వయోని భూతం అంటే స్వాంటే దేవతలం యోని అంటే కారణం ఈ దేవతలందరూ ఎక్కడి నుంచి పుట్టారు విరాట్ పురుషుల నుంచి పుట్టారు కదా విరాట్ పురుషుల నుండి గోళకము ఇంద్రియము దేవత అలా పుట్టుకుంటూ వచ్చారు కాబట్టి విరాట్ పురుషుల నుంచి పుట్టారు కనుక ఈ దేవతలు విరాట్ ఏమో పురుషాకారంగా మనుష్యాకారంగా ఉన్నాడు కనుక ఆ దేవతలకు తమకు కారణమైనటువంటి ఏంటంటే కారణం కారణమై ఉన్నట్టి పురుషాకారమును అప్పగించాడు అవి సంతోషంగా స్వీకరిస్తాయి ఎందుకంటే తాము ఆకారమే పురుషాకారం అటువంటి తాము పుట్టిన ఆకారాన్ని తమకు ఇవ్వాలి కానీ తమేమో పురుషాకారాన్ని పుడితే తమకేమో గౌరవమును గోబు ఈ శేఖర దొరుకుతుంది అందుకోసం స్వీకరించారు అది స్వయోని భూతం స్వ అంటే దేవతలకు యోని కారణము భూతం అయి ఉన్న పురుషం మనుష్యాకారమును నానయ్య సూచించాను ఓకే తాస్వయోని పురుషం దృష్ అఖిన్నా సత్య అదే ఆ దేవతలు తము తమకు కారణమైన అంటే తాము ఎటువంటి ఆకారం నుంచి పుట్టేమో అటువంటి ఆకారము పురుషాకారము దాన్ని చూసి ఖేదమును పొందలేదు ఇందుకు నేను గో చూసి అబ్బెబ్బెబ్బే మాకు బావులేవండి అని ఖేదమును పొందినది ఇప్పుడు అటువంటి ఖేదమును పొందలేదు ఎందుకంటే టీకాకారుడు అంటాడు మానవులు దేవతలకు ఆశ్చర్యమైనటువంటి అవయవములు ఎన్నైతే ఉన్నాయో ఎన్ని దేవతలు ఉన్నారో అన్ని అవయవాలు అవన్నీ కూడా మనుష్య ఆకారంలో ఉన్నాయి పైగా యోగ్యమైన కర్మలను చేసే యోగ్యత మంచి పనులను చేసే యోగ్యత శాస్త్రీయమైన యజ్ఞయాగాది కర్మలను చేసే యోగ్యత మనుష్య దేహానికి ఉన్నది అందువల్ల ఆ దేవతలు ఆ మనుష్య దేహాన్ని చూసి చాలా సంతోషించాయి అని టీకాకారులు శంకరులైతే అవి ఏ రూపం నుంచి పుట్టాయో అదే రూపం వాటికి నచ్చింది శంకరులు కూడా చెప్పినారు అప్పుడు అవి అంటున్నాయి సుకృతం శోభనం కృతం ఇదమధిష్టానం భత ఇది అబ్రువన్ అధిష్టానము అంటే ఈ దేహము సుకృతం సుశోభనం బాయోని తయారు చేసేవా నువ్వు భత అహ బాగుంది అని అన్నాయా దేవతలు కానీ అక్కడ దేవతల మాట అయిపోయింది ఈశ్వరుడి మాట కూడా అయిపోయింది ఇప్పుడు శృతి చెప్తుంది స్మాత్ పురుషో భావాతం భావా అంటే ఏవానర్థం కాబట్టి మనుష్యాకారమే మంచిగా చేయబడిన ఆకారం సర్వపుణ్యకర్మ హేతు అది ఇక్కడ సుకృత శబ్దంలో శ్లాషం ఉంది ఏమిటి శ్లేష సుకృతం బాగా చేయబడినది ఒక అర్థం పుణ్యము అని ఇంకో అర్థం కాబట్టి సుకృతం అంటే దీంట్లో పుణ్యం కూడా ఉంది ఆ కారణం ఏమిటి పుణ్యం అన్ని పుణ్యకర్మలను చేయుటకు కారణమైన ఆ కారణం ఇదే ఆ విధంగా అక్కడ శ్లేష వచ్చింది ఓకే సర్వపుణ్యకర్మ హేతుత్వా కాబట్టి అంటే సర్వపుణ్యకర్మలను చేయుటకు కారణమగుచున్నది యువత మనుష్య దేహానికి సుకృతం అని పేరు వచ్చింది ఓకే ఇంకో అర్థం ఏమిటి శోభనం కృతం చాలా బాగా తయారు చేయబడినది అది ఇంకో అర్థం మూడో అర్థం కూడా ఉన్నది స్వయం వా స్వనైవాత్మనా స్వమాయాభిష్కృతవాత్ సుకృతం ఉచ్యతే అది సుకృత శబ్దానికి ఇది మూడో అర్థం బా అంటున్నారుగా మూడో అర్థం స్వయముగా చేయబడినది అనే అర్థంలో వేదంలో సు అని అంటారు యద్వైత సుకృతం అని తైత్ర్యంలో వస్తుంది యద్వైత సుకృతం అక్కడ భాష్యకాలం స్వయం కృతం అని అర్థం లేదు సుకృతం చూశబ్దానికి అర్థం ఏమిటి స్వా అని అర్థం స్వాలో ఆ డ్రాప్ ఊ మిగిలింది ఆ డ్రాప్ అయిపోయింది సు స్వకృతం స్వ అంటే సు ఆ కృతం ఆ డ్రాప్ చేయండి స్వకృతం సుకృతమైంది కాబట్టి స్వేనకృతం స్వకృతం అవ్వాలి స్వేనకృతం సుకృతం వేదంలో అలా అవుతుంది అలాగే చెప్పారు అక్కడ నిరుక్తి కైత్రియంలో యద్వీత సుకృతం స్వయమకృత స్వయమకురుత లేదు తైత్రీయంలో ఏముంది స్వయమ తదాత్మానద్ స్వయమకురుత యద్వై తుకృతం తరమాత్మ ఆత్మానం తనం తానే స్వయం తానుగా అకూరుత చేశను చేసిన కర్తవరు స్వయం కర్మ ఏమిటి తనను తాను తనను చేశను అర్థాకానే కర్మానే అటువంటి సందర్భంలో స్వకృతం అని అనాలి దాన్ని సుకృతం అంటారు తదాత్మాన స్వయము కొరుత యద్వైత సుకృతం అర్థం చెప్తున్నారు ఓకే లేదా స్వయం అంటే స్వయముగా అంటే స్వయనై ఆత్మ తన యొక్క చేతనే తనదైన రూపము చేతనే స్వమాయాభిహే తన యొక్క ఇంద్రియ శక్తుల చేత మాయా అంటే శక్తి ఇప్పుడు శక్తి ఒకటే కానీ ఇక్కడ ఇంద్రియములు అనేకం ఉన్నాయి ఇంద్రియ శక్తులు ఉన్నాయి ఒకే శక్తి అనేకముగా ప్రకటమైనది కనుక మాయ ఒక్కటే అయినా మాయాభిహేను బహువచనం ఇంద్రో మాయాభిపురుప ఈయతే అని మాయాభిహేను బహువచనం ఉన్నది అందుకోసం తన మాయాశక్తుల చేత ఈ దేహం చేయబడినది అని గురించి దీనికి సుకృతం అని పేరు వచ్చాడు కాదు మూడు అర్థాలు బాగా చేయబడినది సుకృతం పుణ్యకర్మ హేతు సుకృతం స్వయంకృతం సుకృతం సుకృతం మళ్ళీ మంత్రం చూడండి తా అబ్రవీత్ అది ఐదు మంత్రం చూశాడు ఇప్పుడు భాష్యం ఆ దేవతా ఈశ్వర అబ్రవీత్ ఇప్పుడు తా అబ్రవీత్ అనగానే మనకి ద్వితీయ బహోచనం తెలుస్తుంది ఇప్పుడు ఈశ్వర తెచ్చిపెట్టుకోవాలి లేకపోతే తాహ ప్రథమా బహోచనం అయితే అబ్రువన్ననం ఉంటుంది అబ్రవీత్తనం ఉంది కాబట్టి ఈశ్వర తెచ్చిపెట్టుకోవాలి ఆ దేవతలను ఉద్దేశించి ఈశ్వరుడు పలికాడు ఏమని యథాయతనం ప్రవిశతేది కదా యథాయతనం ప్రవిశతే అని తలపోసినాడు ఈశ్వరుడు ఎవరి ఏం పోల్లే నేను తయారు చేసిన ఈ రూపాన్ని ఈ దేవతలకి ఈ అధిష్టానము అంటే ఈ ఫిజికల్ బాడీ చాలా ఇష్టముగా ప్రీతికరముగా ఉన్నది అని తలపోసి సరే కానివ్వండి మరి లోపలికి ప్రవేశించండి అన్నాడు సర్వే హి స్వయోనిషితమంతే అంటే మరి వీటికి ఈ ఆకారం ఎందుకు నచ్చిందండి ఇంతకుముందు గోవు అశ్వం ఆకారాలు ఇస్తే ఆవిడ నచ్చలేదు ఇది ఎందుకు నచ్చింది హీ బికాజ్ సర్వే స్వయోనిషితమంటే అందరూ కూడా తమకు కారణమైన దాని ఎందు ప్రీతిని కలిగి ఉంటారు కదా ఇప్పుడు మీరు ఎక్కడ పుట్టారో ఆ ప్లేస్ అంటే మీకు ప్రీతి ఉంటుంది ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రం అంటే ప్రీతి ఉంటుంది ఏ వ్యక్తి ఏ తల్లిదండ్రుల నుంచి పుట్టారో ఆ తల్లిదండ్రులు అంటే ప్రీతి ఉంటుంది అంతటా అలాగే ఉన్నది ఈ దేవతలు కూడా అంతే మనుష్యాకారముగా ఉన్న విరాట్ నుంచి పుట్టారు కనుక ఆ విరాట్ ఆకారాన్ని అవి ఇష్టపడ్డాయి అత యథాగతనం అది ఈ సమాసం వైభవ సమాసం ఆగతనం అనతిక్రమ్య దనాదిక్రియాోగ్యం ఆయతనం తత్ప్రవిశత ఇది కాబట్టి యథాయతనం ప్రవిశత మీకు నచ్చింది కదా అందువలన అత అంటే నచ్చింది కాబట్టి మీ స్థానమును దాటకుండా ప్రవేశించండి ఆయతనం అంటే స్థానం అంటే ఇక్కడ స్థానం అంటే ఏమిటి ఏ దేవతకి ఏ పని చేయడానికి ఏ స్థానము అనుకూలమో దాన్ని ఇప్పుడు వాగ్దేవత ఉన్నదనుకోండి వాక్కుకి అగ్నిదేవత అని అయితే చెప్పారు కదా వాక్కి అగ్నిదేవత అగ్నిదేవత అగ్నిదేవత చేసే పని ఏమిటి పలకడం కాబట్టి పలకడానికి ఏది అనుకూలమైన స్థానమో దాంట్లో అగ్నిదేవత ప్రవేశించాలి అలాగే దిగ్దేవతకి చెవి వినడం వినడానికి ఏ స్థానం అనుకూలమో దాంట్లో దిగ్దేవత ప్రవేశించాలి ఆ రకంగా ఏ దేవతకి లేక ఎస్య ఏ ఇంద్రియమునకు ఏది వదనాదిక్రియాయోగ్యము ఆయతనం ఏ ఇంద్రియమునకు పలుకుటా మొదలైన పనిని చేయుటకు యోగ్యమైన ఆయతనము లేక స్థానము ఎదిగలదో దానిని ఓ దేవతలాగా ప్రవేశించండి దేవతలు అగ్ని వెళ్ళి చెవిలో ప్రవేశిస్తే అలాగా అగ్ని వెళ్ళి నోట్లో ప్రవేశించాలి కాబట్టి గోళకము ఎక్కడ ఉందో అక్కడ ఆ గోళకము ఇంద్రియము అగ్ని వెళ్ళి అక్కడ ప్రవేశించాలి అలాగే అందరూ దేవతలు చేయాల్సి ఉంటుంది ఓకే మనం అగ్నిర్వా భూత్వా ముఖం ప్రాభిషే ఇంక దేవతలు ప్రవేశిస్తున్నాయి అగ్నిదేవత ముందు అజ్ఞదేవత ఏమైంది వాయుంద్రియముగా అయి నోటిని ప్రవేశించడం వాయు ప్రాణోభూత్వాసికే ప్రావిశ వాయుదేవత ఘ్రాణేంద్రియముగాయి ప్రాణ అంటే ఘానేంద్రియం అయ్యి ముక్కు పుటములను రెండింటిని ఆదిత్య శిక్షు భూత్వాదిత్యుడు సూర్యదేవత చూపుగా అయ్యి చిక్షుహడు చూపు కన్ను కాదు చూపు కన్నులోనూ రెండింటినీ ప్రవేశించడం విశిశ్రోత్రం భూత్వా కన్నవు ప్రావిశత్ దిగ్దేవత చెవిగా రెండు చెవులను వినికిడిగా అయ్యి వినికిడి శ్రోత్రం అంటే చెవులు చెవులు కర్ణము గోడకర్ణం రెండు చెవులను ప్రవేశించారు చెట్టు జామలనే దేవత రోమములుగా అయ్యి లోమ అంటే రోమ మెంట్రుకులుగా అయ్యి త్వగింద్రియమును ప్రవేశించారు తొగంది ఏమంటే చర్మ ఇంద్రియం చంద్రమా మనోభూత్వ హృదయం ప్రాదిశతే చంద్రుడు మనస్సుగా ఈ ప్రవేశించడం మనస్సు ఇక్కడ ఉంటుందండి ఎక్కడ కాదు ఏదాంతమండి ఓకే కాబట్టి హృదయము ప్రవేశించడం మృత్యురపానుభూత్వ నాభింద్రా మృత్యుదేవత అపానముగాయి అంటే అపానమంటే నాకి క్రంథారము చేసే వాయుదేవతగా వాయువుగాయి నాధిని ప్రవేశించను బొడ్డును ప్రవేశించేతో భూత్వ శిష్ణం ప్రావిషన్న జలాభిదేవత రేతస్సుగాయి జననేంద్రియమును ప్రవేశించను ప్రవేశించను నుజ్ఞాతి అంటే ఈశ్వరుడు చెప్పాడు ఆయతనాన్ని దాటకుండా ప్రవేశించండి అని అంటే అప్పుడు అన్నాయి తథాస్తు అలాగేనండి అన్నాయి ఈ విధముగా పరమాత్మ యొక్క అనుమతిని పొంది నగర్యామివ బలాధికృతాదయ అంటే రాజుగారి అభిజ్ఞను పొంది సైన్యము అధికారులు మొదలైన వాళ్ళు నగరంలో ప్రవేశించారు వీళ్ళందరూ బయట ఉన్నారు నగరం రెడీ అయింది రాజుగారు పర్మిషన్ ఇచ్చారు ప్రవేశించండి ఇక ప్రవేశించమంటే పురోహితులు ఉండే క్వార్టర్స్ లోకి సైనికులు సైనికుల క్వార్టర్స్లో పురోహితులు ప్రవేశించకూడదు ఎవరి క్వార్టర్స్లో వాళ్ళ ఏనుగులు ఉండి చోట గుర్రాలు అలా ఉండకూడదు అలా ప్రవేశిస్తారు అలాగే ఈ దేవతలు ఇంద్రియములు గోళతములు దేహంలో ప్రవేశిస్తారు అగ్ని వాగభిమాని వాగోవా స్వాన్యోను ముఖం ప్రాపిశత్ అగ్నిదేవత అగ్నిదేవత అంటే వాగింద్రియమునకు అభిమాని దేవత అంటే వాగింద్రియముతో అభిమాని అంటే వాగింద్రియముతో తాదాత్మ్యమునుంది వాగింద్రియము యొక్క వ్యాపారమును అనుగ్రహించే దేవత వాగింద్రియం యొక్క వ్యాపారము పలుకుట ఆ పలుకుటను అనుగ్రహించే దేవత ఇప్పుడు నేను పలుకుతున్నాను అంటే అగ్నిదేవత అనుగ్రహిస్తుంది కాబట్టి పలుకుతున్నాను వాగింద్రియముగా అయిపోయి వాక్కైపోయి ముఖమును ప్రవేశించారు నోటిని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే అగ్ని నోటి నుండి పుట్టింది ముఖము నుంచి పుట్టింది అగ్ని కాబట్టి తాను ఏ నోటి నుంచి పుట్టిందో ఆ నోటిలోనే స్వామి యోను తనకు కారణమైన నోటిని అగ్నిదేవత ప్రవేశించారు తథార్థార్థమన్యత్ మిగిలిన వాక్యములను కూడా ఈ విధంగానే మీరు అర్థం చేసుకోండి అర్థం చెప్పినట్టుగానే పైన చెప్పిన అర్థమనే మళ్ళీ చెప్పుకోండి వాయుర్నాశికే వాయుదేవత ఘ్రాణేంద్రియాభిమానియ ముక్కుపుటములను ఆదిత్యోక్షిణి ఆదిత్యుడు కన్నులను దిశ దిగ్దేవత చెవులను చె దేవత మృతింద్రియమును చంద్రమాహృదయం చంద్రుడు హృదయమును మృత్యునాభి మృత్యుదేవత నాభిని ఆపశిష్ణ్యం ఆపోదేవత జననేంద్రియమును ప్రావిశన్ ప్రవేశించిన వీ తమశనాయా పిపాసే అబ్రూటాం అభిప్రజానీ అక్కడికి ఇంద్రియ గోళకములు ఇంద్రియములు దేవతలు సెట్ అయిపోయారు ఇంకా సెట్ కానీ రెండు మిగులు ఉన్నాయి అదేమిటో ఆటలు చెప్పారు ఆ పక్కన ఉన్నాయండి శ్రీ కథ రోడ్డు ఆకలి దెబ్బలు దేవుడితో ఉన్నాయి ఈశ్వరునితో మాట ఏమిటని అన్నాయి మా కేసు చూడటం లేదు ఎంతసేపు దేవతల చూస్తున్నావయ్యా అభి మా చూసి ప్రజానీహి మాకు కూడా ఒక వ్యవస్థను నీవు స్మరించుము అంటే ఏర్పాటు చేయము అని కోరి అవతారి ఏవల్లబ్ధిష్టానాసు దేవతాసు నిరధిష్టానం అంటే ప్రథమా వివచనం శ్రీలింగ ఈ ప్రకారముగా దేవతలందరూ తమ తమ అధిష్టానములను పొందగా వాళ్ళకి దొరికేసే చోట్లు అధిష్టానము మిగిలిపోయిన ఈ ఆకలి దక్తికలు అదేమంటున్నాయి అడుగుతున్నాయి అశనాయ పిపాసే అశనాయా అంటే ఆకలి పిపాస అంటే తప్పిక భాష్యం అశనాయ పిపాసే తమీశ్వరమ్రూతాం ఉత్తవత్యౌ ఆకలిపికలు ఆ పరమాత్మని ఉద్దేశించి పలుకుతున్నాయి ఎవని అవాభ్యాం అధిష్టానం అభిప్రజానీ చింతయా ఇరకు అవాభ్యం అంటే చతుర్థి వివచనం మా ఇద్దరి కొరకు చక్క అంటే మాకు ఒక దేహం కావాలి కదా దేహం లేకపోతే మేము మాత్రం ఎక్కడ ఉంటాం జాగా ఉండలే మా మమ్మల్ని ఉద్దేశించి అభి ప్రజానీహి అంటే చింతయా ఆలోచించుము అంటే ఏర్పాటు చేయము అనర్థం యథక్స్వా అంటే ఏర్పాటు చేయ మంత్రం అబ్రవీత్ అంటే తాంతే తా ద్వితీయా దవచనం ఆకలి తెప్పికలున్న రెండింటిని ఉద్దేశించి రెండు స్త్రీలింగి శబ్దాలేవి ఐశ్వరుడు పలికాడు ఏతాశ్రేవవాం దేవతాసూ ఆభాయేతా భాగ్యౌకరోమింటున్నాడు మీ ఇద్దరికీ చోటు ఈ దేవతల ఉందే పెడుతున్నాను ఈ దేవత ఈ అధిష్టానంలోనే మీకు కూడా భాగాన్ని కల్పిస్తున్నాను ఇంకా మళ్ళీ వేరే అధిష్టానం అక్కర్లేదు అని అంటున్నాడు ఓకే వాక్యం కొంచెం గడబిడగా ఉన్నట్టుంది దాన్ని భాష్యకారులు చెప్తారు స ఈశ్వర ఏముక్త ఆ ఈశ్వరుడు వివిధముగా పొడకబడిన వాడై ఆ అకలి దప్పికలను ఉద్దేశించి పలికాను నేను చెప్తున్న మాటకు మీరు గమనిస్తే మీకు విభక్తి జ్ఞానం బాగా వస్తుంది ఓకే ఇంకా అంతకంటే చెప్పేదేమీ లేదు అక్కడ ఏదైనా ఉంటే నేనే చెప్తాను ఓకే ఆయన ఇంకా భావత్వాత్ చేతనావత్వనాశ్రి అన్నాతృత్వం సంభవతి ఇప్పుడు దేవతల పరిస్థితి వేరు దేవతలు వాళ్ళు ఎంటిటీస్ తత్వం లేదు అగ్ని ఒక దేవత ఇంద్రుడు ఒక దేవత అలాగా కాబట్టి వాళ్ళు ఒక ఫిజికల్ బాడీని ఆశ్రయించి ఆహారమును భక్షించుట దేవతలకు పొసగుతుంది ఆకలి గప్పికలు ఎంటిటీస్ కావాలి అవి అవి ఎంటిటీస్ ఏం కావాలి అవి ధర్మములు భావరూపము అంటే ధర్మరూపం ఇప్పుడు తెల్లని గోడ అని ఉందండి ఎంటిటీ తెల్ల తెల్ల ఏమిటి భావం ధర్మం ఎంటిటీని పట్టుకుని ఉండాలి కానీ తనంత తాను ఉండలేదండి కాబట్టి ఆయన అంటున్నాడు హి బికాజ్ మీరు భావరూపములు కనుక మీరు భావరూపములై ఉండుట వలన అంటే ధర్మరూపములై ఉండుట వలన ధర్మము ధర్మిని ఆశ్రయించి ఉండాలి తప్ప తనని తనంత తాను ఉండలేదు కాబట్టి మీరు చేతనతో కూడిన దేహమును పట్టుకునే ఉండాలి మీరు చేతనావద్వస్తు చేతన అంటే ప్రాణశక్తి కలిగినటువంటి ఒక ఎంటిటీని పట్టుకోకుండా మీ అంతటా మీరు అన్నమును ఆకలి అన్నమును తినటం కుదరదు ఆకలి ఓ ఆకలి తినేసే అంటే తినలేదు అది ఓ ఓ దప్పిక నీళ్లు తాగాయి అంటే తాగలేదు అది ప్రాణముతో కూడిన ఒక దేహాన్ని పట్టుకోవాలి ఆకలి పట్టుకుని ఆ దేహము తినే అన్నాన్ని నాకు తినాలి ఆ దేహము తాగే నీటిని నాకు మీ అంతటా మీరు అలాగే ఆహారం ఉట పొసకదండి అని చెప్తున్నాడు ఓకే తస్మాత్ ఏతా అగ్న వాం యువాం దేవతా అధ్యాత్మాభిదేవతా ఆభజామి వృత్తి సంవిభాగేన అనుగృణాన్ని అదే కాబట్టి మీకు ఈ దేవతలయండే ఒక స్థానాన్ని కల్పిస్తున్నాను ఈ దేవతలయండే ఈ దేవతలు అంటే ఏ దేవతలు అండి ఈ అగ్ని ఆపో దేవత మొదలైన ఈ దేవతలు ఈ దేవతలు ఇప్పుడు ఎక్కడున్నారు అధ్యాత్మము ఉన్నారు అంటే పురుషాకార దేహము ఉన్నారు ఆత్మ దేహం అదేహమును అధిష్ఠించి ఉన్నారు పైగా ఆ దేహంలో వేరువేరు ఇంద్రియములకు అధిదేవతలై ఉన్నారు అధిదేవత అగ్ని వాక్కునకు అధిదేవత అధిదేవత అంటే అధిష్టాన అధిష్టాన దేవత అభిమాని దేవత అధిదేవత అంటారు అగ్ని వేరే ఉంటే అగ్ని దేవత అంటారు అధ్యాత్మంలో అగ్ని ఉండి ఇంద్రియమును అనుగ్రహిస్తున్నప్పుడు అగ్ని ఏమంటారు అధిదేవత అంటారు ఓకే దేవత అధిదేవత ప్రత్యధి దేవత సహిత రాహుం ఆవాహయామి స్థాపయామి పూజయామిన్నారా ఎప్పుడు ఎక్కడ నవగ్రహం ఎక్కడ వస్తాయి దక్షిణ పూజలో వస్తాయి అది అక్కడ వీలుంట కాబట్టి ఆ అధిదేవతలు ఈ అగ్ని ఈ అధిదేవతల్లో మీకు నేను పెట్టాలి ఆకలిని తీసుకెళ్ళి అధిదేవతల్లో పెట్టాలి తప్ప ఆకలిని వేరే సెపరేట్గా పెట్టడానికి ఏమీ లేదు ఆ దేవతలలో కల్ప ప్రవేశపె ప్రవేశపెట్టాలి కాబట్టి మీకు ఆ దేవతలలోనే ఆభజామి అంటే మీకు స్థానమును కల్పించి అనుగ్రహిస్తున్నాను వృత్తి సంవిభాగేన వృత్తి అంటే ఏమిటో తెలుసిన భోగము యొక్క ఒక పార్ట్ భోగ ఏకదేశం ఆనందగిరి పాపం సహాయం చేశాడు వృత్తి అంటే బ్రతుకు తెరువు బ్రతుకుదెరు అంటే ఏమిటి ఆకలికి బ్రతుకుదెరువు అంటే ఏమిటి ఇప్పుడు నాలుగు నోరు ఉంది నోరుకి పలకాలి పలకాలంటే శక్తి కావాలి అంటే ఆ శక్తి అక్కడి నుంచి వస్తుంది ఆకలి ఉండి ఆకలి కారణంగా తిండి దేవతలు తిండి తింటే ఆ తిండిని దేవతలు అడిగిస్తే దాంట్లో ఓ భాగం నాలుగు తొట్టు నోటికి వస్తుంది ఇంకో భాగం కళ్ళకు వస్తుంది ఇంకో భాగం చెవులకు వస్తుంది తిండి తింటే ఆ ఓపికలో వేరువేరు పాటలు ఆయా ఇంద్రియానికి తిండి తెలగనుకో అన్ని చచ్చుపడి ఉంటాయి కాబట్టి ఆ ఇంద్రియములను ఆ దేవతల్లో పెడితే సారీ ఆటలి దప్పికలను ఆ దేవతల్లో పెడితే ఆ దేవతలకి తమ తమ వాటా వచ్చినప్పుడు ఆ దేవతలలో ఉండే ఆకలి దప్పి లెక్కలకు కూడా పాఠాలు వస్తాయి మీరు దీన్ని క్వశ్చన్స్ వేయద్దు సమా కథని కథగానే స్వీకరించండి అంటే దీని అర్థం ఏంటంటే ఆకలి దప్పిగా అంటూ ఒకచోట ఇది ఆకలి ఇక్కడ ఆకలి ఉంటుంది మో ఒకళ్ళు అలా కుదరదు అలా కుదరదు అగ్ని ఇక్కడ ఉంటుంది అలా వీటికి అలా కుదావి ఇవి మొత్తం అద్దక ఉంటే ఎక్కడ ఉండవు ఆ దేవతలని పట్టుకునే ఉంటాయి ఇవి ఆ దేవతలకి అన్నం దేవతలు అన్నం తింటాయి కదా మరి దేవతల ఆహారాన్ని భూజిస్తాయి వాటికి ఆహార భాగం వస్తుంది దాంట్లో ఇవి పంచుకుంటాయి అలా ఏడవాలి మొత్తానికి అక్కడ ఉండే మంత్రాన్ని భాష్యకారులు మన ముందు పెడతారు ఆ మంత్రాన్ని ఆ భాష్యాన్ని పట్టుకుని టీకాకారుల యొక్క సహాయంతో దానికి ఒక వ్యవస్థను చేసుకోవాల్సి ఉంటుంది వృత్తి సంవిభాగైన వృత్తి అంటే బ్రదుకుదెరువును సంవిభాగైన విడివిడిగా సపరేట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి ఇచ్చుటద్వారా ఓ లడ్డు తీసుకొస్తే కొన్ని మీరు నలుగురు కూర్చుని ఉన్నారు నేను లడ్డు నాలుగు ముక్కలు చేసి నలుగురికి ఇస్తాను అలాగే బ్రదుకు తెరువును వేరువేరుగా సమర్పించినాడు పరమాత్మ ఈ ఆకలి దప్పికలకు వాళ్ళను అన్నింటినీ ఆ దేవతలలో పెట్టి ఎవడ భాగాన్ని వాళ్ళకి ఆయా దేవతలకు ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా వచ్చినట్టు ఏతాసు భాగిన్యూ అదే ఈ దేవతల ఎందు భాగిన్యూ మంత్రంలో ఉంది కదా అలాగా ఏతాసు భాగిన్యూ కరోమీ ఇది ఏతాసు అంటే శ్రీలింగం అంటే దేవతలు ఈ దేవతల ఎందు మీ ఇద్దరినీ భాగము కలవారునిగా చేస్తున్నాను అంటే మిమ్మల్ని ఆ దేవతల్లో పెట్టి ఆ దేవతలకి పొందే భాగంలో మీకు కూడా వాటా వచ్చేట్లా చేస్తున్నాను అది ఎలాగంటే ఎద్దేవత్యోయో భాగ అవిరాదిలక్షణ సార్ సేనైవ భాగేన భా భాగవత్యౌం కరోమి భాగిన్యూ కరోమి అంటే అర్థం ఏంటంటే ఏతాసు భాగిన్య కరోమి ఈ దేవతల ఎందు భాగము కలవారినిగా చేస్తున్నాను అంటే ఏ దేవతకి ఏ భాగం ఉన్నదో హవిస్సు మొదలైన భాగము హోమం చేసినప్పుడు హవిస్సును హోమం చేస్తారు మరి తిండిని కూడా హవిస్తే ఓం ప్రణశ్వహ ఓమపాన స్వహ అని వీడు తింటాడు అది హవిస్తూ హోమము హూయతే ఇది హవి తినబడేది ఏది ఉంటే అది ఒకప్పుడు తినబడేది కాకపోవచ్చు త్రాగబడేది కావచ్చు ఆది శబ్దం ఉంటుంది భాగము ఆ భాగము ఏదైతే ఉంటుందో ఏ దేవతని ఉద్దేశించి ఏ భాగము ఉంటుందో ఆ దేవత యొక్క ఆ భాగము చేతనే మీకు భాగము కలుగున్నట్లుగా నేను చేస్తున్నాను అగ్నిదేవత వాటాకి ఏ భాగం వస్తుందో మీకిద్దరికీ ఆ భాగం వస్తుంది వాయుదేవత వాటాకి ఏ భాగం వస్తుందో ఆ భాగం మీకిద్దరికీ లభిస్తుంది ఆ రకంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను మళ్ళీ మంత్రం దగ్గరికి వచ్చేయండి తస్మాత్వ హర్గృహ్య భాగ్న్యా అశనాయా పిపాసే తస్మాత్ అందువలన ఎైక దేవతయై హవిర్గృహ్యతే ఏ దేవతైనా సరే ఏ దేవత కొరకైతే హవిస్సు స్వీకరింపబడుతోందో అంటే హవిస్సు స్వీకరించి ఈ హవిస్సు అగ్ని కొరకు ఇవ్వబడుతున్నది ఈ హవిస్సు వాయువు కొడుకు ఇగుడుచున్నది అని హవిస్తున్నాయి ఏ ఏ దేవతను ఉద్దేశించి సమర్పిస్తూ ఉంటారో అస్యా అస్యాం ఈ దేవత ఎందు అశనాయాతిపాసే ఈ దేవత ఎండే అస్యామేవా ఈ దేవత ఎందే అంటే ఏ ఏ ఉద్దేశించి హరిస్సు గ్రహింపబడుతుందో ఈ దేవత ఎండే ఈ ఈ దేవత ఎండే అశనాయాతిపాసను భాగము కలిగి అగుచున్నవి శ్రీనాయా పిపాసే భాగిన్య భవత అది మంత్రం భాష్యం సృష్ట్యాదాస్ ఈ మాటకు అర్థం ఏంటంటే సృష్టికి ఆది ఎందు పరమాత్మ ఎటువంటి వ్యవస్థని చేసి పెట్టినాడు ఎందువలన అయితే అలా చేసి పెట్టినాడో అందువలన ఇప్పటికీ కూడా అదే వ్యవస్థ నడుస్తోంది ఇదానీ ఇప్పుడు కూడా అర్థాయా ఏ దేవత అయినా అవుగాక ఏ ఏ దేవత కొర దేవత కొరకు అంటే దేవత యొక్క ప్రయోజనము కొరకు అంటే ఈ హవిస్సు ఆ దేవతకు సమర్పించబడుతున్నది అని ఆ దేవతను ఉద్దేశించి హవిస్సు సమర్ప హృహ్యతే చెరు పురోడాశాది లక్షణం వెనక్కి వెళ్ళాలి చెరు పురోడాశాది లక్షణం హరిహి గృహ్యతే హవిస్సు గ్రహింపబడుతున్నదో హవిస్సు అంటే చెరు అంటే వండిన అన్నము పురోడాస అంటే బియ్యపు నూకతోటి నెయ్యి వేసి దాన్ని కొంచెం వేయించి నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే ముద్దగా అవుతుంది ఆ ముద్దగా తయారు చేస్తారు దాన్ని పురోడాశన్ ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు పురోడాషన్ మోడల్ నుంచి వచ్చింది అది ఓకే పురోడా అదే ఆకారం ఇలా ఉంటుంది అది తయారు చేస్తారంటే పళ్ళెట్లో పాన్ ఉంటారు కదా ప్యాన్ ప్యాన్ తీసుకుంటారు ప్యాన్ తీసుకుని దాంట్లో నూక పోస్తారు ఒక ఒక సాలడ్ నూక దాంట్లో పోస్తారు పోసి అక్కడే ఉంటుంది అగ్నిహోత్రం వీళ్ళు హోమాలజీ చేసే అక్కడికి అగ్నిహోత్రం కోసం మళ్ళీ స్టవ్ దగ్గర అక్కడే ఉందిగా ఆ ప్యాన్లో కొంత నెయ్యి వేసేస్తారు రెండు గెరెట్లు నెయ్యి వేస్తారు అగ్నిహోత్రం మీద ఉడుకుతుంది వేడికి వేగుతుంది ఆ నెయ్యి నెయ్యిలో వేగుతుంది నూనెలో వేగించినట్టుగా నెయ్యిలో వేగిస్తారు అప్పుడు అది ముద్ద కింద తయారవుతుంది ఉడి వేగించిన ముద్ద ఆ ముద్దని ఆ వేడి కొంచెం తగ్గాక నిప్పుడు నుంచి బయటకు తీసి నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఇలా జాగ్రత్తగా చేతిలో తీసుకుని ఇలా ముద్ద కింద చేసి అక్కడ పెడతారు దర్భల మీద పెడతారు దానికి పురోడాశయం అనిపడు ఆ పురోడాశయంలో ఓ ముద్ద తీసి హోమం చేస్తారు చెరువు పురోడాశయం ఆదిశబ్దం చేతను ఆజ్యము పెరుగు ఇలాంటి ద్రవ్యాలను తీసుకుంటారు ఉండిన అన్నము పిడత ఉంటుంది చిన్న పిడత ఉంటుందా ఆ పిడతలో ఎన్ని బియ్యం వేస్తాడు రెండు గనిచాలు నీళ్లు పోస్తారు ఆ పొయ్యి మీద పెడతాడు పొయ్యి మీద పక్కనే ఉంటుంది అక్కడే పెడతాడు కొన్ని రోడ్డు గుడి గుడు అది ఉడకడం అయిపోయిందరో తీసుకోవడం అది అలా అవుతుంది దాంట్లోంచి ఒప్పుడొకతోటి ఇంత ముద్ద తీసుకుంటాడు అది చెరువు అని హోమం చేస్తాడు ఈ విధముగా ఏ దేవతను ఉద్దేశించి ఏ హవిర్భాగం ఈయబొడుచున్నదో ఓకే ఆదిత్యం చెరువు నిర్వపేట అంటే ఆదిత్య దేవతను ఉద్దేశించి చెరువును సపరేట్ చేసి సమర్పించగలను అలాగ అలాగంటే ఉంటారు ఆ భా హరిస్తు ఉంటుందో ఆ అస్యాం దేవతాయాం ఈ దేవతయందు కూర్చుని ఉంటారు ఈ ఆకలి దప్పికలు కాబట్టి ఈ దేవత ఎందు ఉన్నటువంటి ఆకలి దప్పికలు భాగిన్యాదేవ అంటే భాగవతేవ భాగము కలవిగనే భవత ఆగును ఆనాడు పరమాత్మ అలాంటి వ్యవస్థ చేశాడు కాబట్టి ఈనాడు కూడా అలాగే అవుతూ ఉంటుంది కాబట్టి ఆకలి దేవతను ఉద్దేశించి అశనాయా ఏ స్వాహ అని వేరే హోం చేయ కళ అజనయ్యే స్వాహలో దానికి వెళ్ళిపోతుంది అలాగే ఇతర దేవతలకు ఇచ్చినప్పుడు కూడా పిపాస కూడా వెళ్ళిపోతుంది ఇది ద్వితీయ ఖండ ఇంకా మూడవ ఖండలోకి వచ్చాం స్వ పరమాత్మ సంకల్పించాడు ఆయన అలా సంకల్పిస్తూ ఉంటాడు లోకాశ లో అన్న సృజ ఇది నేను ఈ లోకములకు ఈ లోకములను లోకపాలములను సృష్టించాను ఇక వీళ్ళు ఇది లోకములు లోకములంటే ఏమిటి అంభోమరీ చేరు మరమాప వీళ్ళు లోక బాలకులు అగ్ని దేవతాదులు అగ్నివాయువు బాగుంది వీళ్ళందరినీ సృష్టించడం అయింది కనబడుతున్నారు ఎదురకుండా ఇంకా ఆహారాన్ని సృష్టించాలి ఏభ్య అన్నం సృజై నేను వీళ్ళకి ఆహారము సృష్టించేదనుగా అని అనుకున్నాడు ఇది ఓకే మరి అన్నీ సరిపడ్డాయి ఆకారికలు కూడా సెట్ అయిపోయాడు ఇంకా ఆహారం కావాలి భా సీశ్వరీక్షత ఈక్షత అంటే అడాగమం లోపించింది అడభావశ్ ఛాండస ఆ ఈశ్వరుడు ఈ విధముగా సంకల్పించాడు కథం ఎలా సంకల్పించాడు ఏ విధంగా సంకల్పించేడు అంటున్నారు ఎలా సంకల్పించాడు ఇమేను లోకాశ మయా సృష్టా ఆయన ఇలా అనుకుంటున్నాడు ఈ లోకములు నా చేత సృష్టింపబడ్డాయి ఈ లోకపాలకులు కూడా సృష్టింపబడ్డారు అశనాయా సంయోగి వాళ్ళని సృష్టించి వదిలేస్తే అదే రకంగా ఉండేది ఆ దేవతల్ని ఆ సృష్టించి వాళ్ళందరికీ అశనాయా పిపాసలతోటి సంయోగం పెట్టాడు అచల ప్రతి దేవతలోనూ ఈ అచిలాయ కృపాసని కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి అంటే ఆ ధర్మాలను తీసుకెళ్ళి ఆ దేవతల్లో కూడా కూర్చోబెట్టాడు ఇంక ఇప్పుడు అన్నం అన్నం ఆహారం సృష్టించకపోతే కొంపలు అంటుకుపోతాయి కాబట్టి అతహా అతలన ఎందువలన అంటే ఎందువలన అర్శనాయా పాసలతో సంయోగమును కలిగించటం వలన అన్నం అంతరైనా ఆహారం లేకుండా యశాం స్థితిహీన ఈ లోక యశాం కాబట్టి దేవతలకు అనుకోవడము యశాం లోకానం లోకపాలానాం లింగాన్ని బట్టి చూసుకోవాలి ఈ లోకములకు లోకపాలకులకు నిలకడ లేకుండా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అన్నాన్ని సృష్టించాలి తస్మాత్ అన్నం ఏభ్యుసరా ఏభ్యులింగం అంటే తక్కువ మంది దేవత తీసేసి లోకపాలా పెట్టుకోవాలి లోకపాలేభ్యుజై లోటు మధ్య పురుషా ఉత్తమ వృషా వచనాన్ని లట్టు ఉత్తమ వృషాయ ప్రచనంగా మార్చుకోవాలి సృజై సృజిస్తాను గాక అంటే ఈశ్వరుడు సంకల్పం చేస్తూనే అయిపోతున్నాడు కాబట్టి సృజే అనగానే సృజే అయిపోతున్నారు ఓకే కాబట్టి ఈ లోకపాలకుల కొరకు నేను ఆహారమును సృజించుతానుగాక సృజిస్తున్నాను మనకి లోకంలో కూడా ఇలాగే ఉంటుందంటున్నారు ఏ వంహిలోకే ఈశ్వరానామనుగ్రహే నిగ్రహే స్వాతంత్ర్యం దృష్టం అప్పుడు ఆ పరమాత్మకి ఏ విధంగా ఉన్నదో ఇప్పటికి కూడా ఇదే రకంగా ఈశ్వరులు అంటే త్రిభువులు త్రిభువులు ఉంటారు కదా బాసులు బాసెస్ ఈ బాసులకి తమవారి ఎడల స్వేషు తమవారి ఎడల స్వాతంత్ర్యము ఉంటుంది దేనికి స్వాతంత్ర్యం అనుగ్రహించడానికి స్వాతంత్ర్యం ఉంటుంది నిగ్రహించడానికి నిగ్రహం అంటే కంట్రోల్లో పెట్టడానికి శిక్షించడానికి కూడా స్వాతంత్ర్యం ఉంటుంది ఆనాడు ఈశ్వరుడు అలా చేశాడు కనుకనే ఈనాటికి కూడా అలాగే అవుతూ ఉంటుంది అలా ఉంటుంది వేదంలో అలా చెప్తారు సృష్టి ముందు ఏదైందో ఇక్కడికే అదే ఒక చోట గృహమార్మికులు ఏం చెప్పారంటే ఆ హిరణ్య కదా ఇక్కడ విరాట్ అన్నారు అక్కడ హిరణ్య గర్భుడు ఒకటే ఫిజికల్ అయితే విరాట్ మెంటల్ అయితే హిరణ్య ఆ హిరణ్య అహం అన్నాడు అంచేతన ఈనాటికి కూడా అందరూ అహం అహం అనుకుంటున్నారు ఆయన ఆనాడు వీళ్ళందరినీ అనుగ్రహించాడు అంచేతన ఈనాటికి కూడా భాసులు తమ వారిని అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన వాళ్ళ మీద కోప్పట్టాడు అంచేతన ఈనాటికి కూడా బాసు వేస్తారు విధంగా అయింది అంటూ జరిగింది వేరే తీళ్ళ చోట్ల ఇలాగే వ్యాఖ్యానం తద్వత్ మహేశ్వరస్వ్వరత్వా సర్వాన్ ప్రతి నిగ్రహే అనుగ్రహే స్వాతంత్ర్యమేవా కాబట్టి మామూలు బాస్టులకే నిగ్రహానుగ్రహ సామర్థ్యం ఉంటే స్వాతంత్ర్యం ఉంటే బాస్ ఆఫ్ ది బాస్టెస్ మహేశ్వరుడు అందరికీ బాస్ ఆయన సర్వేశ్వరుడు ఒకట వలన అందరి ఎడల అంటే లోకములు లోకపాలకుల ఎడల నిగ్రహించడానికి కానీ అనుగ్రహించడానికి కానీ స్వేచ్ఛ స్వాతంత్ర్యము ఉండుట ఎంతయు సముచితము కదా సామంత్రం పుట్టే సోకోభ్యతపతి తాభ్యోభితాభ్య మూర్తిరూర్తి అన్నం ఇప్పుడు అన్నం సృష్టించాలిగా అన్నం ఏది సృష్టించాలన్నా అక్కడుండే అప్రధానములైన పది భూతాల నుంచే సృష్టించాలి ఏవి అక్కడి నుంచి అన్నీ అక్కడి నుంచే వస్తాయి అందుకోసం అప్పులను ఉద్దేశించి ఆయన తపస్సు చేశాడు తపస్సు చేయడంటే సంకల్పించాడని అర్థం మళ్ళీ వాటిని ఉద్దేశించి సంకల్పించాడు అప్పులు అంటే అప్రధానములైన పంచభూతములు అప్పుడు అలాగే సంకల్పించగా సంకల్పించగా ఆ అప్పుల నుండియే అంటే అప్రధానములైన పంచభూతముల నుండియే ఒక ఘన పదార్థం పుట్టింది మూర్తి అజాయత అదే ఆత్మనేపతి కానీ వైదిక ప్రయోగం అజాయత్ సో పుట్టింది పరస్పతిలో ఏముంటుందో నాకు గుర్తు లేదు అజాయత్త ఉండకపోవచ్చు అజాయత అజాయత అంద అజాయత అంటే బాగుంటుంది అజాయత్ అనేది కొంచెం కదా కూడా చెప్పలేము అజాయత అని ఉంది మూర్తి అజాయత అజాయత అని పెట్టుకున్నామయ్యా అజాయత ఉత్పన్నం సంధి కూడా అలా ఉన్నది అజాయతోత్పన్నం ఉంది కాబట్టి అజాయత అజాయత్ కాదు అజాయత ఏమిట ఇబ్బందిగా ఉంది అజాయత ఓకే కాబట్టి దాని నుంచి మూర్తి పుట్టింది మూర్తి అంటే ఘనం అప్రధానములు లిక్విడ్ కదయా వాటిని ఆయన సంకల్పించేప్పటికి వాటి నుంచి మూర్తి అంటే ఘనం పుట్టింది అంటే తినేది ఘన పదార్థం తింటే బాగుంటుంది కదా ఎప్పుడున్నా ఏ ఘనమైతే పుట్టినదో అది ఏ అన్నమైనది ఆ మూర్తి అజాయత అన్నం ఉంది అక్కడ అజాయత అనే ఉంది మాట అంచేత అంతటా అజాయత అనే ఉండాలి ఈ అజాయత్ సరికాదు ఓకే స ఈశ్వర అన్నం శుసృక్షు అంటే అన్నమును సృష్టించబోదిన ఈశ్వర సృష్టిచ్చు శుసృక్షు తా ఏ పూర్వోక్త ఆప ఉద్దిశ్య అప ఉద్దిశ్య అంటే ద్వితీయ బహుధనం అపహ అని ఉంటుంది ఆపహ అపహ ఆపులను ఉద్దేశించి అప్పులంటే పూర్వం చెప్పిన పులే అంటే ప్రధా పంచధానములైన పంచభూతములను ఉద్దేశించి అభ్యతపతి తపస్సు చేశాడు పౌరాణికులు అయితే ఇలా ఒంటి కాలమే తపస్సు చేశాడని నేను పెట్టాను ఇక్కడ సంకల్పించడమే తపస్సు తపస్సు లేదు ఇప్పుడు నేను ఈ ఇంట్లో జీటీలో కూర్చొని ఏం చేస్తున్నాను అనుకుంటున్నాను మీరు తపస్సు చేస్తున్నాను నేను అదేంటి నువ్వు తపస్సు చేస్తున్నట్టు ఏం కనపట్టలేదు భోజనం చేస్తున్నావు కూర్చుంటున్నావు కూర్చో కూర్చుంటున్నావు అని అలా అనుకండిస్తున్నావు ఎందుకంటే సంకల్పిస్తున్నానంటే వీళ్ళు తపస్సు అది యథాంతలు తపస్సులాగే ఉంటుంది వీళ్ళు కుంభమేళా తపస్సులాగే ఒంటికాల మీద నిలబడడం అలాంటి పిచ్చిలు నిర్ణయం ఉండడం ఇది మానసిక మానస తపస్సే ఉంటుంది తాభ్య అధితాభ్యనుభూతాభ్య మూర్తి ఘన రూపం ధారణ సమర్థం చరాచరలక్షణం అజాయత ఉత్పన్నం చాలా ఇంట్రెస్టింగ్ ఉండవు ఇది ఆ విధముగా ఆ అప్పులను ఉద్దేశించి సంకల్పిస్తే అప్పులే ఉపాదానం అన్నిటికీ అదే ఉపాదానం అండి అన్నిటికీ అదే దేవతలకి అన్నిటికీ లోకములకు లోకపాలకులు అదే ఉపాదానం ఇప్పుడు ఆహారానికి కూడా అదే ఉపాదానం ఆ అప్పుల నుండి ఉపాదానములైన అప్పుల నుండి మూర్తి పుట్టి పిల్ల టీకాగారుడు మాట్లాశాడు అదే ఉపాదానం అన్నారు కాబట్టి మీరు తినే అన్నమంతా కూడా పంచభూతాత్మకమైన రాశాడు కరెక్టే కదమ్మా మూర్తి పుట్టింది మూర్తి అంటే ఘన ఘన పదార్థంగా ఉంటుంది ఎటువంటి మూర్తి అది ధారణ సమర్థం అంటే శరీరమును నిలబెట్టుటకు సమర్థమైనది శరీరమును ఇంద్రియములను ప్రాణధారణ జీవ ప్రాణధారణే ఇప్పుడు ఇంద్రియములుగా ఇవన్నీ వీటిని అన్నిటినీ నిలబెట్టుటకు సమర్థమైనది మీరు తిండి మనిస్తే ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేస్తాయి కళ్ళు చూడడం మానేస్తాయి చెవులు వెళ్ళడం మానేస్తాయి ఎప్పుడైనా ఈ నిరాహార దీక్ష చేసిన వాళ్ళ దగ్గరికి తర్వాత చూస్తే అన్ని ఇంద్రియాలు చొచ్చుపడి ఉంటాయి వాళ్ళు అలాగేమీ చెయ్యరు ఒకప్పుడు చేసేవారు పాప మాయకులు వాళ్ళు చేసేవారు వీళ్ళు ఏవాళ్ళ కాబట్టి ధారణ సమర్థం తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే ఈ ఘనపదార్థం ఎలా ఉంది అంటే కదిలేది కదలనిది రెండు రూపాల్లో ఉన్నాయి చరాచర లక్షణం అంటే కదిలే కదలనిది అంటే ఏమిటి అన్నము బియ్యము అలా ఉంది కదిలేదంటే కోడి మేక ఉంటాయి అన్నం కాబట్టి భగవంతుకల్లా సృష్టించాడు అంచేతనే మేము వేదాంతులము మాంసాహారం తింటున్నారని నేను విని పెద్ద పని అదో పెద్ద ఇష్యూ చేయాలి పొందే తింటే తిన్నా క్లాసుకి వస్తున్నారు పొందే కానివ్వండి కూర్చి కూర్చున్నారు మాంసం తింటే తినేవాడు నేను ఉన్న తిండకు మనం తిన అంతే ఎవరిని తినద్దు క్రియంలో ఆయన చెరాచిర లక్షణం అంటూ ఉంటే మీరే వాళ్ళు కలరు కాంటి వాళ్ళకి కావసిన తింటారు మా మాట ఏమిటివి నన్ను అడిగారు మా మాట ఏమిటి మీ మాట అయితే మీకు వద్దు అని చెప్తున్నాను వాళ్ళని మీరు దెబ్బలాడొద్దు తినే వాళ్ళని నిందించవద్దు మీరు తినవద్దు అంటే అన్నం వై తత్ మూర్తి రూపం యావైసా మూర్తి అజాయత ఇప్పుడు యా మూర్తి తట్ అన్నం మూర్తి శ్రీలింగం యావైసా మూర్తి ఆ మూర్తి ఏదైతే కలదో తదు మూర్తి రూప అన్నం వై అది ఏ నిశేయముగా ఘన రూపముగా ఉన్న అదియే నిశ్చయముగా ఆహారముగా తదేనసృష్టం మరంగతి అజిఘాంసతి